ఓం శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య స్వాముల వారిచే రచించబడిన వేదాంత పంచదశి ద్వితీయ ప్రకరణము పంచభూత వివేక ప్రకరణము అందులో ఆరు శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము ఆకాశాది పంచభూతాలు మరియు వాటి యొక్క గుణాలను గురించి చెప్తూ వచ్చారు పృథివీలో నీలాది సప్తవర్ణములు ఉంటాయి చెప్పబడింది యాభై మూడో టిప్పను నీల్ కహియే శ్యామ్ అంటే నల్లని వర్ణము ఆవరు ఆది శబ్దకరి నీలాది అన్నాడు కదా ఆది శబ్దం చేత శుక్ల పీత రక్త హరిత అంటే సుఖపక్షికే రంగు సమాన్ అంటే పచ్చని వర్ణము కపిస అంటే బందర్ సమాన్ అంటే కోతికి ఏ అది కపిసవర్ణం అంటారు ఇంకా గ్రహణ ఈ గ్రాంగులను కూడా మనము గ్రహించాలి తెలుసుకోవాలి సరే ఆకాశాది పంచభూతాల యొక్క వెష్టి వెష్టి సత్వగుణ కార్యము శ్రోత్ర పక్ చక్షు జిగువ గ్రహణము అని పంచ జ్ఞానేంద్రియాలు తెలుసుకున్నాం ఇప్పుడు వాటి గోళకాలు వాటి స్థానాలు చెప్తున్నాడు ఏడో శ్లోకం చదవండి కర్ణాది గోలకస్థ శబ్దాదిగ్రాహకం క్రమత సౌష్మేంత ప్రాయోధావి బహిర్ముఖం శ్రోత్రాది పంచ జ్ఞానేంద్రియాలకు క్రమంగా వాటి యొక్క స్థానాలు చెప్తూ ఉన్నాడు శ్రోత్రేంద్రియానికి స్థానము అంటే గోళకం ఏది అంటే ఈ ప్రసిద్ధమైనటువంటి చెవి ఈ చెవి ఆ స్తోత్రేంద్రియానికి స్థానం గోలకం అంటారు చెవి అంటే శ్రోతింద్రియం కాదు కర్ణ బేరులో సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది శ్రోతింద్రియం అయితే ఆ శ్రోతేంద్రియానికి చెవి ఏమైంది అది గోళకం అంటే ఆశ్రయం అయింది అట్లా త్వగేంద్రియానికి మొత్తం శరీరం శరీరం అంతా కూడా త్వగేంద్రియానికి గోలకం ఉన్నది ఆశ్రయం ఉన్నది అందుకు స్పర్శ జ్ఞానం శరీరం అంతటా అవుతుందా లేదా నాకసిక పర్యంతం స్పర్శేంద్రియము వ్యాపించి ఉన్నది శరీరమే గోళకమైంది ఇక చక్షురింద్రియానికి ఈ నేత్రం ఈ కన్నుగుడ్లు ఉన్నాయో ఇవి గోలకాలు నేత్రేంద్రియానికి జిహ్వి నాలుక గోలకం నాలుక అంటే కాదు నాలుకలో సూక్ష్మంగా ఆ రసాలను గ్రహించేటువంటి ఇంద్రియం ఉంటుంది కాన రసనేంద్రియానికి గోలకము నాలుక అట్లా గంధ గ్రాహకం అనేటువంటి గోలకము నాసికలు ముక్కు అని ఈ విధంగా వాటి వాటి స్థానాలు చెప్పబడ్డాయి అయితే ఇవి ప్రత్యక్ష ప్రమాణం చేత తెలియబడేవి కావు ప్రత్యక్ష ప్రమాణాలు మనకు ప్రసిద్ధంగా ఇవే కదా చక్షురాజి ఆ ఇంద్రియము ఇంద్రియము చేత తెలియబడదు ఇంద్రియము ఇంద్రియాతీతం ఉన్నది ఈ ఇంద్రియాలకు ప్రత్యక్షాది ప్రమాణాలకు విషయాలు స్థూల విషయాలు ఏవైతే ఉన్నాయో శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి స్థూల విషయాలనే గ్రహిస్తాయి కానీ ఇంద్రియాలు అపంచీకృత భూతాల యొక్క కార్యాలు కదా సూక్ష్మం ఉంటాయి శబ్దాది విషయాలేమో పంచీకృత భూతాల కార్యాలు కాబట్టి స్థూలములు అందుకని ఇంద్రియాల చేత అవి కానీ ఇంద్రియాలు అతీంద్రియము సూక్ష్మ ఉన్నందువలన అవి చక్షురాది ఇంద్రియాల చేత గ్రాహ్యములు కావు మరి ఇంద్రియం ఉన్నది అని ఎట్లా తెలుసుకునేది అంటే కార్యలింగక అనుమానం చేత తెలుసుకోవాలి అనుమానం ఎట్లా ఉంటుంది చూపెడతారు మనకు రామకృష్ణ పంచ జ్ఞానేంద్రియాలు ప్రాయ అంటే తరచుగా ఇవి బహిర్ముఖమయ్యే ప్రవృతం అవుతాయి అన్నాడు తరచుగా బహిర్ముఖమయ్యే ప్రవృత్తం అంటే కదాచిత్ ఆంతర శబ్దాది విషయాలను కూడా గ్రహిస్తాయి ముందు చెప్తాడు మన గ్రంథకర్త స్వయంగా ఈ విషయంలో మనకు పరాంచి కానివే తృణస్వయం భూ అనేటువంటి ప్రమాణం కూడా కటుపూ చెప్తుంది పొట్టిక చూడండి తేషాము స్థానాన్ని వ్యాపారాంత దర్శయతి కర్ణాది శ్రోత్రాది ఇంద్రియాల యొక్క స్థానాలు కర్ణాదులు అంటే శ్రోత్రము అంటే చెవి మరియు శరీరము మరియు నేత్ర గోలకాలు అట్లే నాలుక మరియు నాసికలు ఇవి ఆయా ఇంద్రియాలకు గోలకాలు అని చెప్పుకున్నాం ఇంద్రియ సద్భావే కిం ప్రమాణం ఇత్యాశంఖ్యాం ఆకాంక్షాయా కార్యలింగక అనుమానం ఇత్యాహ సౌక్ష్మా మరి ఇంద్రియాలు ఉన్నవి అని వాటిని తెలుసుకునేది అంటే కార్యలింగక అనుమానం చేత తెలుసుకోవాలి ఎందుకు అనుమానం చేయాలి అంటే అవి సూక్ష్మములు ఉన్నందువలన సూక్ష్మములు కాబట్టి అవి స్థూలమైనటువంటి శబ్దాల విషయాల వల్ల తెలియబడేటివి కావు సౌక్ష్మాదన్నాడు సూక్ష్మం ఉన్నందువలన కార్యానుమేయం కార్యలింగక అనుమానం చేత తెలుసుకోవాలి అన్నాడు ఆ కార్యలింగక అనుమానం ఎట్లా ఉంటుంది తచ్చ ఆ అనుమానము రూపోపలబ్ధి కరణజన్య ఇది ప్రతిజ్ఞావాక్యం క్రియాత్వాత్ హేతువాక్యం చిది క్రియావత్ ఇది ఉదాహరణ వాక్యం చక్షురింద్రియానికి అనుమాన ప్రయోగం చేసినాడు మిగతావి కూడా అట్లే తెలుసుకోవాలని అతిదేశం చేస్తాడు ఇప్పుడు చక్షురింద్రియము రూపాన్ని గ్రహిస్తుంది కదా ఆ రూపాన్ని గ్రహించేటువంటి చక్షురింద్రియము అతీంద్రియం ఉన్నది అది ఎలా తెలుసుకునేది ఈ అనుమానం చేత తెలుసుకోవాలి రూపోపలబ్ధి కరణజన్య ఉపలబ్ధి అంటే జ్ఞానం రూపం యొక్క జ్ఞానం మనకు చక్షురింద్రియం ద్వారా అవుతుంది అయితే ఈ రూపజ్ఞానం ఏదైతే ఉందో అది కరణజన్యం ఉన్నది కరణము చేత కలిగినటువంటిది ఆ కరణం ఎవరు ఈ అనుమానం చేతనే తెలుసుకోవాలి మనకు చక్షురింద్రియము అది తెలుసుకోవడానికి అనుమానం ఏమిటి రూపోపలబ్ధి అంటే రూపజ్ఞానం ఏదైతే ఉందో రూపజ్ఞానాన్ని చేసుకోవడం అనేటువంటి ఏదైతే వ్యాపారం ఉన్నదో ఇది కర్ణజన్య కరణం చేత కలిగినటువంటిది ఎందుకు క్రియాత్వాత్ క్రియ ఉన్నది రూపాన్ని గ్రహించడం అనేది క్రియనే కదా నేత్రేంద్రియం ద్వారా అంతఃకరణం ఘట దిశ వెళ్ళి ఘటాన్ని వ్యాపించినప్పుడు అప్పుడు మనకు అయం ఘట అని జ్ఞానం అవుతుంది అంటే ఇక్కడ క్రియ జరిగింది కదా క్రియాత్వాత్ అన్నారు కరణజన్యం ఎందుకంటే యజత్ క్రియ తత్తత్కర్ణజన్యం ఏదేది క్రియ ఉంటుందో అది కర్ణజన్యమే ఉంటుంది అనే వ్యాప్తి అనుసారంగా ఇది క్రియ ఉన్నందువలన కర్ణజన్యం ఉంటుంది రూపజ్ఞానం ఏ విధంగా అనంటే చిదిక్రియావత్ ఒక కట్టెను రెండుగా విభజన చేయడానికి దాన్ని తీల్చడానికి ఏ విధంగా రంపము లేదా గుడ్డలి కానీ మనము ఉపకరణము తీసుకొని ఆ కట్టెను ఛేదం చేస్తాము భేదం చేస్తాం విభాగం చేస్తాం అట్లా మనకు ఇది రూపము అని ఇతర గుణాల వేరు చేసి చూపెడుతుంది ఈ క్రియ ఏది రూపోపలబ్ధి అనేటువంటి క్రియ ఇది శబ్దము కాదు స్పర్శము కాదు రసము కాదు మరి గంధము కాదు మరేమిటి ఇది రూపము అని ఇతరం నుండి విభజన చేసి చూపెడుతుంది అది అసాధారణ కారణమనేటువంటి కరణము చేత ఉత్పన్నమైంది మరి ఇటువంటి కరణము ఏదై ఉంటుంది అంటే చక్షురింద్రియము అని మనం అనుమానం చేయాలి ఇది అనుమాన ప్రయోగము అనుమేయము చక్షురింద్రియము సూక్ష్మాలు అది సూక్ష్మం ఉన్నందున అనుమానం చేయవలసి వచ్చింది ఎందుకని సూక్ష్మం అంటే ఇది అపంచీకృత భూత కార్యత్వమేనా దుర్లక్ష్యత్వాలు ఇత్యర్థ ఇది అపంచీకృత భూతాల కార్యం ఉండడం ఇది దుర్లక్ష్యం అంటే అసలు తెలియబడనే తెలియబడదు ప్రత్యక్ష ప్రమాణానికి దాని మీద అనేక టిప్పణులు ఉన్నాయి చూడండి ఇప్పుడు కార్యలింగక అనుమానము అన్నాడు ఇక్కడ అరవై చూడండి కార్య రూపాది జ్ఞాన రూప వ్యాపార జ్ఞానం అనేది ఒక వ్యాపారము అయం ఘటహ అయం పట అనేటువంటి ఏదైతే మనం తెలుసుకుంటున్నామో ఇది కరుణజన్యమైనటువంటి వ్యాపారం జ్ఞానం అనేది ఇది కార్యమున్నది ఇదే లింగం ఉన్నది ఈ కార్యం అనేది లింగం అంటే హేతు కార్యలింగక హేతు జిస్ అనుమానక కార్యమే లింగము హేతు ఏ అనుమానంలో ఉంటుందో ఆ అనుమానము కార్యలింగక అనుమానము ఇక్కడ రూపోపలబ్ధి అనేటువంటిది కార్యము ఈ కార్యమే ఇక్కడ లింగం ఉన్నది హేతు ఉన్నది దాన్ని బట్టి మనము అనుమానం చేయాలి ఈ వ్యాపారము ఏ కర్ణజన్యమైతే ఉన్నదో ఆ కరణము ఇంద్రియము అది చక్షురింద్రియము అని తెలుసుకోవాలి జైసే పర్వతమే ధూమరూపు లింగుకరి అగ్ని అనుమేయ ఇది ప్రసిద్ధ వృష్టి అందరికీ తెలుసు పర్వతో మహిమాన్ ధూమత్వాత్ ఎత్ర ధూమత్వం తత్ర వహినత్వం వ్యాప్తి యథ మహానస అంటే వంట ఇంట్లో మనం పదే పదే అగ్ని పొగ అగ్ని పొగ యొక్క సహచారం సాతారహన యొక్క నా సహచారహే ఎల్లప్పుడూ అగ్ని ఉన్నది పొగ ఉన్నది అగ్ని ఉన్నది పొగ ఉన్నది ఆ అగ్ని పొగల యొక్క సహచార జ్ఞానం మనకు అనుభవం ఉంది ఆ అనుభవము కలిగినటువంటి వ్యక్తి ఒక్కోసారి అడవిలోకి పర్వత ప్రాంతానికి వెళ్ళినాడు ఆ పర్వతం పైన కనిపించింది పొగ కనిపించింది నిటారుగా ఏకధారగా ఉంచి రేఖాకి న్యాయ ఈ విధంగా పొగను చూసి ఇక్కడ ఈ పర్వతం నందు అగ్ని ఉంటుంది పర్వతం వహ్నిమాన్ పర్వతము వహిని గలది ఈ విధంగా అనుమానం చేస్తాడు ఇప్పుడు అక్కడ ఆ పర్వతం నందు అగ్ని ఉన్నది అని అనుమానం చేయడానికి హేతు వివరైన ధూమం పొగ అయింది ఆ పొగను చూసి పర్వతం నందు అగ్ని ఉంది అని అనుమానం చేయడం అయింది విధంగా అక్కడ పొగ హేతు ఉన్నదో అట్లే ఇక్కడ కూడా రూపోలబ్ది రూప ఏదైతే వ్యాపార రూప ఇదే ఇక్కడ లింగము ఆ కార్యమే లింగము హేతు కాబట్టి కార్యలింగక అనుమానం చేత ఇంద్రియాలను తెలుసుకోవాలి అనుమానం చేత కరణం దేనికంటారు మీ అందరికీ తెలుసు కదా తర్కసంగ్రహం అభ్యాసం చేశాను కదా పూర్వం హా అసాధారణ కారణక నాం కరణు హే ఏది అసాధారణ కారణం ఉంటుందో అది కరణ ఏది కారణం ఉంటుందో అది కారణం కూడా ఉంటుంది కారణం ఉండదా కరణము కరణము కారణం ఉంటుంది ఎందుకు అసాధారణ కారణమే అంటుందా మనం ఏది కరణం ఉంటుందో అది కారణం ఉంటుంది కానీ ఏదేది కారణం అదేది కరణం ఉంటుంది ఎన్నో కారణాలు ఉంటాయి అన్ని కారణాలు అయితే ఏదో ఒక కార్యానికి మాత్రమే కారణం ఉంటుందో అది అసాధారణ కారణం ఇప్పుడు ఉదాహరణకు మనం చక్షురేంద్రియం గురించి మనం తెలుసుకుంటున్నాము ఈ చక్షురేంద్రియం కేవలం రూపోపలబ్ధి అందు మాత్రమే కరణముంది శబ్దము స్పర్శము మరియు రసము గంధము వీటిని గ్రహించుటకు ఈ నేత్రేంద్రియము కరణమవుతుందా కాదు ఒక రూపాన్ని మాత్రమే గ్రహించుటకు సాధనం ఇది అసాధారణ కారణం ఉన్నది నేత్రేంద్రియము అందుకని నేత్రేంద్రియము కారణం బనపడుతుంది ఏకిహీ కారికే కారణకు ఒకే కార్యానికి ఏది కారణమో అది అసాధారణ కారణం అనబడుతుంది ఇహ ఇంద్రియ ఇక్కడ ఇంద్రియమే అసాధారణ కారణం శ్రోత్ర తక్కువ చక్షు జిహ్వా గ్రహణ ఇవన్నీ కూడా అసాధారణ కారణాలు ఎందుకు వాటి వాటి విషయాలను మాత్రమే గ్రహిస్తాయి అన్ని విషయాలను గ్రహించవు శ్రోత్రేంద్రియం శబ్దాన్ని మాత్రమే గ్రహిస్తుంది స్పర్శేంద్రియం స్పర్శమును మాత్రమే గ్రహిస్తుంది మరియు చక్షురింద్రియం రూపాన్ని మాత్రమే గ్రహిస్తుంది రసనేంద్రియము రసమును మాత్రమే గ్రహిస్తుంది గ్రానేంద్రియము గంధువును మాత్రమే గ్రహిస్తుంది అన్య విషయాలను గ్రహించవు అందుకని అసాధారణ కారణములు ఉండందువలన ఇంద్రియాలు కరణములు రూపాది జ్ఞానరూపు ఏకైక కార్యకే కారణం ఈ చక్షురాది ఇంద్రియాలు రూపాది ఆయా విషయాలను ఒక్కొక్క విషయాన్ని గ్రహించుటందు మాత్రమే అవి కారణములు ఉన్నాయి కాబట్టి ఇవి అసాధారణ కారణాలు అందుకని కారణములన పడతాయి చిదిక్రియావత్ అని చెప్పాడు కదా ఈ అనుమాన ప్రయోగము మనకు నేత్రేంద్రియంలో చూపెడతాడు చూడండి కాస్తికే ధోభాంతి విభాగీకరణ యొక్క నామ ఛది క్రియే ఒకనొక కాష్టమును అంటే ఒక కట్టెను రెండుగా విభజించడం రెండుగా దాన్ని చీల్చడం అనేది చిదిక్రియ అంటారు రెండుగా విభజించడం అనేది చిది క్రియ ఛేదన రూప క్రియ చిదిక్రియ తాహీకు ఛేదన్ బి కహ్ చిది క్రియ జసే క్రియా హోన్నైతే ఆ చిదిక్రియ అనేది ఏ విధంగా క్రియారూపం ఉన్నదో క్రియ ఉన్నదో అది వాస్య అవరు కుఠార ఆది కరణే జన్యహ్ వాస్యమంటే రంపం రంపంతో కోస్తారు ఒక్కోసారి లేదా ఒక్కోసారి గుడ్డలతోని కూడా ఛేదిస్తారు మొత్తం మీద ఆ కట్టెను విభాగం చేస్తారు అప్పుడు ఆ విభాగం కరణము లేవి సాధనములు అంటే వాస్యము కుఠార్ గొడ్డలి మొదలైనటువంటి అందుకని గొడ్డలి కానీ ఈ వాస్యము కానీ ఇది కరణం అనబడుతుంది దీనికి ఛేదన రూపక్రియకు కరణం ఆ గొడ్డలి లేదా వాస్యము అంటే రంపం తైసే అదేవిధంగా రూపాది కనుక పరిచ్ఛేదక్ అంటే భిన్న కరికే దర్శకు కనుక జ్ఞానబి క్రియాహోన్ అయితే ఇక రూపాది జ్ఞానం కూడా తద్భిన్నమైనటువంటి విషయాదుల నుండి వేరు చేసి ఇది రూపము అని చూపెడుతుంది ఈ రూప జ్ఞాన రూప క్రియ ఇది శబ్దము కాదు స్పర్శము కాదు రసము కాదు గంధము కాదు ఇది రూపము అని ఇతర వాటి నుంచి వేరు చేస్తుంది విభజన చేస్తుంది ఎట్లా ఆ కుఠారము లేదా వాత్స్యము ఆ కట్టెను విభాగం చేస్తుందో అట్లా ఇవి కూడా వేరు చేసి చూపెడుతున్నాయి కరణములు ఇవి ఇంద్రియాలు తినక జ్ఞాని బి క్రియాభిని అయితే ఈ జ్ఞానం కూడా క్రియనే కదా నేత్రం ద్వారా అంతకన్నా వృత్తి బయటకు వెళ్ళి ఆ ఘటాదులను వ్యాపించి ఆ తర్వాత వృత్తి ఎందు ఉన్నటువంటి చిదాభాసుడ ఏం ఘట ఇది క్రియనే ఉంది కదా అంతకన్నా అక్కడికి వెళ్ళడం అనేది క్రియనే కదా ఈ క్రియ అనేది ఏదైతే ఉందో ఇది కూడా కర్ణజన్యం ఉంటుంది అవశ్యకరణజన్య్ ఇది అవశ్యముగా కర్ణజన్యం ఉంటుంది ఏ ఇంద్రియకే సద్భావమే అనుమానహ్ ఇది ఇంద్రియము యొక్క సద్భావన అంటే ఇంద్రియాలు ఉన్నవి అనుటలో ఈ విధంగా అనుమానము చెయ్యాలి అనుమాన ప్రయోగం మనకు రామకృష్ణ గారు చూపెట్టారు రూపోపలబ్ధి క్రియావత్ చిది క్రియావత్ అని అనుమాన ప్రయోగం చూపెట్టాడు ఇక ఆది శబ్దరి శబ్దకా జ్ఞాన స్పర్శకా జ్ఞాన్ రసకా జ్ఞాన గంధకా జ్ఞాన్ కరణ అంటే క్రమతే శ్రోత్ర జిహ్వా అవరు జ్ఞానేంద్రియ జన్య ఒక రూపానికి చిది క్రియ దృష్టాంతం ఇచ్చి చెప్పినాడు రూప జ్ఞానం నందు చక్షురేంద్రియము కరణము అని చెప్పారు అట్లే శ్రోత్రేంద్రియము త్వగేంద్రియము రసనేంద్రియము గ్రాణేంద్రియం ఇవి కూడా శబ్దజ్ఞానమునందు స్పర్శ జ్ఞానం రసజ్ఞానం మరియు గంధ జ్ఞానమునందు కరణములు ఉన్నాయి అర్థ అనగా విషయకి పరిచిత్తి అంటే విభాగీకరణ రూపు క్రియా ఉనైతే చిది క్రియాకి న్యాయ మిలిత్ చారి అనుమానంక గ్రహణే అన్నిటిని ఒక దగ్గర సమూహంగా అనుమానం చేస్తున్నాడు అనుమానం దేనికంటారు అంటే అనుమతి ప్రమకు ఏది కరణము అది అనుమానము తెలుసుకున్నాం కదా మనం వృత్తి రత్నావళి వృత్తి ప్రభాకరము మరియు తర్కసంగ్రహములు చెప్పుకుంటూ వచ్చాం కదా అయితే ఈ ఇంద్రియాలు సూక్ష్మములు అందువల్ల వీటిని అనుమానం చేతనే తెలుసుకోవాలి కార్యలింగక అనుమానం చేత అని మీరు చెప్పారు కదా ఎందువల్ల సూక్ష్మములు ఎందుకని అనుమానం చేయాలి అదంతా వివరించి చెప్తున్నాడు విషయ ఆరు ఇంద్రియకే సంబంధిస్తే జన్ జ్ఞానుకు ప్రత్యక్షకయ్య ఇంద్రియము చేత విషయము ఎప్పుడైతే సంబంధం అవుతుందో అంటే విషయేంద్రియ సంయోగం ఎప్పుడైతుందో అప్పుడు విషయము ప్రత్యక్షం అనబడుతుంది ఉదాహరణకు ఎదురుగా ఘటం ఉంది ఆ ఘటంతో నేత్రేంద్రియం సంబంధమైంది ఆ ఘటమనే విషయము ఇంద్రియమనే నేత్రము రెండింటి సంబంధమైంది అప్పుడు అయం ఘట అనే ప్రత్యక్షమైంది అంటే ఇంద్రియ విషయ సంబంధం చేత మనకు ప్రత్యక్ష జ్ఞానము అవుతుంది పంచీకృత భూతం అవరు తినకే కార్యం యథాయోగ్యం ఇంద్రియక విషయ పంచీకృత భూతాలు అంటే పంచీకరణమైన తర్వాత ఏవైతే పంచీకృత భూతములు ఉన్నాయో ఆ భూతాలు కానీ భూతాల యొక్క కార్యములైనటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి విషయాలు గానీ ఇవి స్థూలములు ఉంటాయి ఎందుకు పంచీకృతం అయిన తర్వాత కదా ఇవి నిష్పన్నమైనవి ఇవి స్థూలములు ఉంటాయి కాబట్టి శబ్దాది పంచ విషయాలను శ్రోత్రాది తెలుసుకోగలుగుతాయి ఎందుకు స్థూలములు ఉన్నాయి కాబట్టి ఇక అపంచీకృత అంటే సూక్ష్మభూత అవురు తినక కార్యం आ पंचकृत भूताली एवेवी दश इंद्रिया पद इंद्रिया अटे पंचभूतालोक विष्ट भूत सत्वगुण कार्य पंच ज्ञाने व्यस्त विस्तु रजोगुण कार्य कर्मेन््रिया पद इंद्रिया मरी समि सत्वगुण कार्य अंतरण मनसु बुद्धि चिम अहंक समि रजोगुण कार्य ప్రాణము ఇవన్నీ కూడా అపంచీకృత భూతాల యొక్క కార్యంలే కదా మనం పూర్వం చెప్పుకున్నాం కదా పూర్వ ప్రకరణంలో ఇంద్రియకే విష నహి ఇవి ఏవి కూడా ఈ అపంచీకృత భూతాలు కానీ భూతాల కార్యములైనటువంటి పది ఇంద్రియాలు అంతఃకరణము ప్రాణం ఇవి ఇంద్రియానికి విషయం కావు ఇంద్రియం చేత తెలియబడవు ఇంద్రియము ఇంద్రియం చేత తెలియబడదు అంతఃకరణము ఇంద్రియం చేత తెలియబడదు అది ప్రాణము కూడా అంత ఇంద్రియం చేత తెలియకూడదు జాతే ఇంద్రియ అపంచీకృత భూతానికే కార్యంనే కరీ ఈ ఇంద్రియములు అపంచీకృత భూతాల కార్యాలు కాబట్టి అపంచీకృత భూతాలు సూక్ష్మలు వాటి కార్యములైనటువంటి ఇంద్రియాలు కూడా సూక్ష్మములు అందువల్ల ఇంద్రియజన్య ప్రత్యక్ష జ్ఞానికే విషయం నహి ఇంద్రియజన్య ప్రత్యక్ష జ్ఞానానికి విషయములు కావు అందువల్ల అనుమానం చేయవలసి వస్తుంది తాతే ప్రత్యక్షకరి దుఃఖిసేబీ జాన్యకు అయోగ్యం అంటే దుర్లక్షే దుర్లక్ష్యం అన్నాడు కదా టీకలో దుర్లక్ష్యం అంటే అసలు ఇంద్రియాల చేత ప్రయత్నం చేస్తే కూడా కనపడేది కాదు అందుకని దుర్లక్ష్యం జాన్యకు అయోగ్యే యాహీతే అనుమానసే జాన్యహే ఈ కారణం చేతనే ఇంద్రియాలను కార్యలింగక అనుమానం చేత తెలుసుకోవాలి అని టిప్పని తెలుసుకున్నాము ఇప్పుడు తర్వాత టీకలుకురండి తత్ ప్రాయో ధావేత్ బహిర్ముఖం అనే శ్లోకం యొక్క చివరి పాదం ఏదైతే ఉందో దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాడు తత్ ప్రాయ బహిర్ముఖం ధావేత్ మూలంలో ఉంది శ్లోకంలో అవి బహిర్ముఖంగా తరచుగా వెళుతూ ఉంటాయి అన్నాడు ఎందుకు అంటే వాటిని ఉత్పన్నం చేయనప్పుడే స్వయంభూ బహిర్ముఖం చేసి ఉత్పన్నం చేశాడు పరాంచి కాని व्यत् स्वयंभू तस्मा पराण पश्य न अंतरात् अँ स्वयंभू अं ब्रह्म स्वयंभू अं ब्रह्म ब्रह्म अंत ये ब्रह्म अंत दिपन चूड़ी अरवे एनदो टिप्पन आप ही विद्यमान परमात्म स्वयंभू स्वयंभू अं स्वयंभवती स्वयंभू स्वयं तुम विद्यम उठाड़ का बट्टी स्वयंभू అయితే స్వయంభూ అంటే ఎక్కువగా మనము బ్రహ్మదేవుడు అని అర్థం చేస్తాము కానీ కాదంటాడు పరమాత్మనే అంటాడు ఇక్కడ ఎద్యపి స్వయంభూ నాము బ్రహ్మ కాబి హయంభూ అంటే బ్రహ్మను కూడా మనం స్వయంభూ అంటాం కదా చతుర్ముఖ బ్రహ్మ కానీ అతడు కాదు ఇక్కడ స్వయంభూ అనే శబ్దానికి అర్థము తథాపి ఇంద్రియానికి ఉత్పత్తి బ్రహ్మదేవుతే పూర్వ సిద్ధహే ఇంద్రియాల ఉత్పత్తి అపంచకృత భూతాల కార్యము ఇవై మరి చతుర్ముఖ బ్రహ్మ ఎప్పుడు తర్వాత ఉత్పన్నమైన ఉన్నాడు సవై శరీరే ప్రథమ ఆదికర్త అని ఈ విధంగా చెప్పింది ఉన్నది ప్రథమ జీవుడు అని చెప్పింది ఉన్నది వచ్చినోడు ఉన్నాడు బ్రహ్మదేవుడు ఆయనకంటే మొదలే అపంచకృత భూతాలు తత్కార్యమైనటువంటి ఇంద్రియాలు ఉత్పన్నమైనవి మరి వా మొదలే ఉత్పన్నమైన వాటిని తర్వాత వచ్చినోడు ఎట్లా ఉత్పన్నం చేస్తాడు బ్రహ్మదేవుడు అందుకని ఇక్కడ స్వయంభూ నా బ్రహ్మకా బీహే తథాబి ఇంద్రియానికి ఉత్పత్తి బ్రహ్మదేవితే పూర్వ సిద్ధ హే యాతే ఇహ పరమాత్మకాహి గ్రహణ హే అందుకని ఇక్కడ స్వయంభూ శబ్దం చేత పరమాత్మ అనే గ్రహించారు పరమాత్మ అన్నప్పుడు కూడా ఇక్కడ కూడా కించిత్ వివేకం ఉంది శుద్ధ చైతన్యం కాదు ఎవరు అంటే మాయా విశిష్ట చైతన్యం కారణ బ్రహ్మ అని తెలుసుకోవాలి సరే ఇప్పుడు ఎనిమిదవ శ్లోకానికి అవతారిక చూడండి प्राया शब्दन सूचि क्वचि कंतर विषय ग्राहक दर्शयति कदाचेती द्वाभ्या रे श्लोकन और सारी चलें दीमटार युग्मकमटर रेडू श्लोकाल समूह की युग्मकमटर द्वाभ्या युग्मक युग्मकम प्रोक्त ऋपुरेश कलापक चुर्भ सैक् తదుర్ధం కులకం స్మృతం మనం వ్యాకరణం నేర్చుకునేటప్పుడు చెప్పుకున్నాం కదా ద్వాభ్యాం అంటే రెండు శ్లోకాల సముదాయానికి ఏమంటారు యుగ్మకం అంటారు మూడు శ్లోకాల సముదాయానికి విశేషకం నాలుగు శ్లోకాల సముదాయానికి కలాపకం అంటారు కులకం ఇక ఐదు ఆరు పది ఇట్లా ఎన్న అనేక శ్లోకాల యొక్క సమూహానికి ఏమంటారు కులకం అంటారు ఈ విధంగా చంద్రశాస్త్రంలో చెప్పింది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ యుగ్ముఖం ఎనిమిది తొమ్మిది రెండు శ్లోకాలను ఒకసారిగా చదువుకోవాలి ఒకసారిగానే అర్థం తెలుసుకోవాలి తరచుగా అన్నాడు తరచుగా ఇవి బహిర్ముఖంగానే బాహ్య విషయాలనే తెలుసుకుంటాయి అన్నాడు అంటే కదాచిత్ ఆంతర విషయాలను కూడా తెలుసుకుంటాయి అని ప్రయ శబ్దం సూచిస్తుంది అయితే ఆంతర విషయాలను ఎట్లా గ్రహిస్తాయి येत्रादी पंच ज्ञाने अभी चुप्तना चूड़ी एन तम श्लोक कदाचिते कर्णे ते शब्द आंतर प्राणवाय जाटराग्नौ जलपान भक्षणे व्यजातरा स्वर्थ मई मीलने चातर तम उदारे रसगंधौ चे अक्षाण्तरग्रह కదాచేత్ ఎప్పుడన్నా మీరు చెవులు మూసుకున్నారనుకోండి అట్లా రెండు చెవులల్లో వెళ్ళి పెట్టి బాహ్య శబ్దం విన వినపడకుండా గట్టిగా అది పట్టారనుకోండి అప్పుడు మీరు ఏకాగ్రతతో కనుక అంతర్ముఖమైతే అప్పుడు లోన నుండి శబ్దాలు వినబడతాయి ఒక్కోసారి ఓంకార శబ్దం వినబడుతుంది వినపడుతుందా లేదా చూసినా ఎప్పుడన్నా ఓం అనే శబ్దం ఎప్పటికీ అది నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది ఎప్పటికీ ఎప్పుడు ఆగదు అది నువ్వు నిద్రపో పడుకో జాగ్రత్తలో ఉండి ఎప్పుడైనా ఉండవు అది ఓం ధ్వని అంతర్యంలో వినబడతాయి ఎప్పుడూ ప్రయత్నం చేయండి చెవులు ముయ్యకుండా కాని అంతర్ముఖంగా అంతర్ముఖమే కొద్దిగా లోన దృష్టిని ప్రసరింపజేయండి రీ అది ఏం జరుగుతుందో చూడండి రి ఆ ఓంకారమే కాదు ఇంకేమేమి వినబడతాయి చూడండి రి అంతర శబ్దం ప్రాణవాయువు జాట రాజ్నవు జరుగుతున్నటువంటి శబ్దం కూడా మనకు వినపడుతుంది ఏకాగ్రతతోని కళ్ళు మూసుకోండి చెవులు మూసుకోండి మరి శ్వాస తీస్తున్నది మరి బయటకు పంపుతున్నది ఆ శబ్దం వినబడుతుంది సన్నగా బుస్సు బుస్సు బుస్సు అని ఆ శబ్దం వినబడుతుంది ప్రాణవాయువు యొక్క శబ్దం మరి జటరాగ్ని శబ్దం వినపడుతుంది గడగడ గుడగూడ అంటుందా లేదా లోని శబ్దం కూడా ఏమొస్తుందా లేదా నీకు ఒకసారి అన్నము జర్న కోసం అది నెమ్మదిగా ఈ విధంగా అది కదులుతూ ఉంటుంది అన్నం జీర్ణం కావాలి కదా ఆ అన్నం కోసం మెల్లగా ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా అవుతుంటే ఆ లోన అన్నము అది సప్పుడు వస్తుంది అది కూడా వినపడుతుంది అంటే అది బయట శబ్దమా లోపల శబ్దమా లోన శబ్దం మరి శబ్దం కూడా వినపడుతుంది అదే చెప్పినాడు ప్రాణవాయువు ప్రాణవాయువునందు మరి జఠరాజ్ఞందు జరిగేటువంటి శబ్దము మనకు చెవులు మూసుకుంటే వినపడుతుంది ఏ ఇంద్రియంతోనే విన్నావు అంటే శ్రోత్ర ఇంద్రియంతోనే విన్నావు అందుకని అంతర శబ్దం కూడా అప్పుడప్పుడు తెలియబడుతుంది మనకు ఇక జలపానే అన్నభక్షనే వ్యంతే అంతరాస్పర్శ జలపానం చేసినప్పుడు చల్లని నీళ్లు తాగినప్పుడు చల్లగా అది లోనికి వెళ్ళే దగ్గర చల్లగా స్పర్శ జ్ఞానం అవుతుంది మనం అన్నం తినేటప్పుడు కూడా ఆ అన్నం ముద్ద ఆ మింగినప్పుడు అది జారుతుంటే కూడా మనకు స్పర్శ జ్ఞానం అవుతు ఉంటుంది ఏకైతే ఎంత దగ్గర ఎంత దూరం పోయింది అది కూడా తెలుస్తుంది అంటే మనం తిన్నటువంటి అన్నము మరి జలపానం చేసేటప్పుడు కూడా లోని స్పర్శ మనకు తెలుస్తుంది ఇక మీలనేచ అంతరతమహ కళ్ళను మూసుకున్నారనుకోండి కళ్ళను మూసుకుంటే మీకు ఏమైనా కనపడుతుందా లేదా ఏం కనపడదా అంటారు చీకటి నలుపు నల్ల వర్ణం కనపడుతుంది మనం చీకటి అంటే ఏంది నల్లని వర్ణమే కదా అది కూడా మరి అదొక రూపమే కదా సప్తవర్ణాల్లో అదొక రూపమే కదా సామరూపం నల్లని రూపం అదొకటి అది కనపడుతుంది మనం ఇంతేకాదు మీరు ఆ కళ్ళలా ఇక్కడ ఈ కొలుకుల ఏలు గట్టి ఒత్తిపట్టి చూడను రంగురంగులు కనపడతాయి ఎరుపు రంగు పచ్చ రంగు ఈ విధంగా కనపడతాయి రంగురంగులు కూడా కనపడతాయి కేవలం నల్లవర్ణమే కాదు గట్టి ఒత్తిపట్టి చూసినట్లయితే రంగులు కూడా కనపడతాయి మరి అవి లోపల కనపడతానే బయటనా లోపలనే ఆంతర రంగు ఆంతర విషయం అందుకని చక్షురేంద్రియము లోపల కూడా ప్రకాశిస్తుంది లోపల రూపాన్ని కూడా గ్రహిస్తుంది ఇక ఉద్గారే రసగంధవు రసనేంద్రియము మరియు ఈ రెండు కూడా ఇవి కూడా ఆంతర విషయాలను గ్రహిస్తాయి ఏ విధంగా ఉద్గారే మీరు త్రేపులు కదా మీరు ట్రేబుల్ ఇచ్చినప్పుడు మీరు ఏ భోజనం చేసిన రో అది ఏ రకమైన భోజనము సదాపుర తింటే మంచిగా తెలుస్తుంది సదాపు కూర అని కదా సదాపు కూర తింటే మీకు వెంటనే తెలుస్తుంది ఆ రసం తెలుపుతుంది ఆ గంధం తెలుస్తుంది రెండు తెలుస్తుంది విధంగా అంటే మనకు లోని విషయాలను కూడా గ్రహించుటేందుకు సమర్థం రెండవి చెక్సుది ఇంద్రియాలు అని రెండు శ్లోకాల యొక్క తెలుసుకున్నాము ఇప్పుడు టీ కదూడండి ఇరవై ఐదవ అంకం కదాచిత్ కర్ణస్య పిధానే కృతే సతి ప్రాణవాయు జాటరాజ్ఞ వచ్చా విద్యమాన ఆంతర శబ్ద శ్రూయతే ఒక్కోసారి మీరు చెవులు మూసుకున్నట్లయితే లోన ప్రాణవాయువు నడుస్తున్నది ఆ శబ్దం వినబడుతుంది మరియు జఠరాజ్ఞలో జరిగేటువంటి శబ్దం కూడా వినబడుతుంది ఇక ఆంతరస్పర్శం కూడా వినబడుతుంది ఇరవై ఏడవ అంకం జలపానే అన్నభక్షణే హి అంతరాహస్పర్శ విద్యంతే జలపానం చేసినప్పుడు అన్న భక్షణం చేసినప్పుడు ఆ జలం లోనికి వెళ్తున్నప్పుడు చల్లని ఆ స్పర్శ కూడా మనకు తెలియబడుతుంది అన్న భక్షణ చేసేటప్పుడు కూడా మనకు స్పర్శ జ్ఞానము అవుతుంది జలపానే అన్నభక్షణే చ ఆంతరస్పర్శా అభివజ్యంతే అంటే అభివ్యక్త ఇక ఆంతరం రూపాధి దర్శయతి నేత్ర నిమీలనే కృతే సతి ఆంతరం తమ ఉపలభ్యతె నేత్రాలను మూసుకున్నప్పుడు లోని చీకటిలాగా కనపడేటువంటి నల్లని వర్ణము రంగు కూడా మనకు కనపడుతుంది లేదా కండ్లను గట్టిగా ఒత్తిపట్టినట్లయితే రంగులు కూడా కనపడతాయి ఉద్గారే జాతే రసగంధవు ద్వగృహీయతే ఇక గ్రానేంద్రియం ద్వారా రసనేంద్రియం ద్వారా ఈ రెండు కూడా తెలియబడతాయి రసము మరి గంధము ఎప్పుడు ఉద్గారణ అంటే త్రేపులు తీసినప్పుడు ఇది అనేన ప్రకారేణ అక్షాణం ఆంతరగ్రహ ఈ ప్రకారంగా అక్షములు అంటే ఇంద్రియాలు ఈ ఇంద్రియాలు లోని విషయాలను కూడా కదాచిత్ గ్రహిస్తాయి అన్నాడు అయితే అక్షాణం అన్నాడు ఇక్కడ అక్షాణం ఇది కర్తరి షష్ఠి అన్నాడు అక్షాణం అనేది ఇది షష్టి బహువచనం కదా అయితే షష్ఠి బహువచనం ఏం చెప్తుంది సంబంధం చెప్తుంది మనకు షష్టి సంబంధ మరి అంటే ఇంద్రియాలు ఇంద్రియాల యొక్క అని అర్థమవుతుంది ఇంద్రియాల యొక్క అని షష్ఠిలో అర్థం చేయొద్దు ఇక్కడ కర్తర్తే షష్ఠి విభక్తి వాడబడింది కర్త అర్థంలో షష్టి అని చెప్పినాడు ఇక్కడ కర్తరి షష్ఠి అంటే ఈ ఆంతర విషయాలను గ్రహించునవి ఇవి ఇంద్రియాలు అంటే ఇప్పుడు గ్రహించునవి అన్నప్పుడు అవి కర్త అయితాయా లేదా చూచునవి వినునవి అన్నప్పుడు కర్త అయితే అయితే అక్షణమైన ప్రయోగం చేసినాడు కానీ కర్త అర్థంలో మనం అర్థం చేసుకోవాలి ఆంతరస్య విషయస్య గ్రహ అంటే ఆంతర విషయాలను గ్రహిస్తాయి ఈ ఇంద్రియాలు ఇంద్రియ కర్తృకం ఆంతర విషయ గ్రహణం త్రిసురాది ఇంద్రియాలు ఆంతరవిషయాలను గ్రహిస్తాయి అని తెలుసుకోవాలి ఏవం అదే ప్రకారంగా జ్ఞానేంద్రియ వ్యాపారాన్ అభిదాయ కర్మేంద్రియ అసద్వాదినం ప్రతి తత్సద్భావ సమర్థనాయ తల్లింగ భూతాన్ తద్వ్యాపారాన్ ఆహా అయితే కొంతమంది నయాయి కాదులు కర్మేంద్రియాలు ఒప్పుకోరు జ్ఞానేంద్రియాలే ఒప్పుకుంటారు వాళ్ళని పని పనిచేస్తారు కానీ కర్మేంద్రియాలు ఒప్పుకోరు అటువంటి వాళ్ళకు అసద్భావవాదులు అసద్వాదులు ఒప్పుకోరు కదా వాళ్లకు ఒప్పించడాని సద్భావ ప్రతిపాదనయ కర్మేంద్రియాలు కూడా ఉన్నవి అని ప్రతిపాదించడం కోసము మరియు మనకు కూడా తెలియాలి కదా ज्ञानेंद्रिया व्यापार चपाड़ो वो गोलका चपाड़ो का कर्मींद्रिया लेने की सदम मन को अभिप्रय तो कर्मींद्रिया मरी व्यापार मरी वोलका इवन चा पंचोचाधान गमन विसर्गानंद कािया कृषि वाणिज्य सैवाद्या पंच सतर्भवती వాక్థైరక్ష క్రియాజని ముఖాదిగోళకే స్వాస్థే తత్కరమేంద్రియ పంచకం ఇప్పుడు ఐదు క్రియలు చెప్తున్నాడు ఐదు క్రియలేవి అని అంటే ఉక్తి అంటే వచనం మాట మనం మాట్లాడుతున్నాము మాట్లాడటం అనేది కూడా ఒక క్రియనే కదా ఈ ఉక్తి అనేది ఒక క్రియ ఆదానము ఆదానము మరియు ప్రధానము ఇచ్చుట తీసుకొనుట అనేటువంటి ఇది క్రియ మరి గమనము ఆగమనము గమనము పోవుట వచ్చుట అనేది క్రియ మరి విసర్గ ఆనంద అంటే మలం విసర్జనము మరియు ఆనంద ఇది కూడా క్రియనే అని పంచక్రియలు చెప్పినాడు మరి పంచక్రియలు చెప్పారు కదా మరి ఇంకా వేరే క్రియలేం లేవాయిగా అయిదే చెప్తున్నారు అని మనం ఒకవేళ ప్రశ్నించినట్లయితే మిగతా ఏవైతే వ్యవహారంలో మనం చేసేటువంటి క్రియలు కృషి వాణిజ్యాది సేవాదులు ఏవైతే క్రియలు ఉన్నాయో అవి కూడా ఈ ఐదు క్రియల్లోనే అంతర్భూతం అవుతాయి మరి ఐదు క్రియలు ఏ ఏ ఇంద్రియాల ద్వారా జరుగుతాయి అనంటే మనం ఇప్పుడు క్రమంగా చెప్పుకున్న ప్రకారంగా ఉక్కి అంటే వచనము ఈ వచనము ఏ ఇంద్రియం ద్వారా జరుగుతుంది వాగింద్రియం ద్వారా జరుగుతుంది మరి ఆదాన ప్రధానం అనేది పాణి అంటే చేతులు కర్మేంద్రియములు మరియు గమనాగమనములు పాదేంద్రియముల ద్వారా జరుగుతుంది మరియు మల విసర్జనము ద్వారా జరుగుతుంది మరి ఆనంద భోగము ఏదైతే ఉందో ద్వారా జరుగుతుంది అయితే కొంచెం విచారం చేస్తే ఆనందము అనేది క్రియన చెప్పండి ఆనందము అనేది క్రియన ఆనందం అంటే సుఖం క్రియాజన్యం ఉంటుంది క్రియాజన్యం ఉంటుంది సుఖం ఇప్పుడు మీరు ఒక లడ్డు తిన్నారనుకోండి సుఖం కలుగుతుంది ఆనందం కలుగుతుంది ఆనందం అంటే క్రియనా కాదు ఆనందం క్రియాజన్యం ఉన్నది మరి దానికి ఆ క్రియా స్థానంలో ఎందుకు ఓడినాడు ఆనందం అనేది అని అంటే దానికి ఒక టిప్పణం ఉన్నది చూడండి డెబ్బై రెండవ వీర్య నిస్సారణ ద్వారా ఆనందికి నిమిత్తు హోనేతే పశుధర్మరూపు క్రియకు ఆనందకయ్యే ఇప్పుడు ఈ మూత్రేంద్రియం ద్వారా స్త్రీ పురుషులు సమాగమైనప్పుడు వీర్య నిస్సరణం అయితే దాని ద్వారా ఆ వీర్య నిస్సరణం అనేది అదొక క్రియ ఆ క్రియకు ఏమంటారు పశుధర్మము అంటారు ఈ రతిభోగం క్రియ ఏదైతే ఉందో ఈ క్రియ అయితే ఆ పశుధర్మ క్రియ నుంచి కలిగేటువంటి ఆనందము ఏదైతే ఉందో అక్కడ ఆనందమునకే క్రియాస్థానంలో వాడి ఉన్నాడు అంతే కానీ వాస్తవంగా ఆనందం అనేది క్రియ కాదు క్రియాజన్యం ఉంటుంది అది సరే ఇప్పుడు వాటి గోలకాలు అవి ఎక్కడుంటాయి అవి చెప్తున్నాడు ముఖము ముఖం నందు వాగేంద్రియం ఉంటుంది ఆది అన్నాడు ఆది అంటే మనం చలుసుకోవాలి చేతులు ఈ రెండు చేతులు ఇవి ఆదాన ప్రధానం క్రియకు గోలకాలు ఉన్నాయి అందుకని ఇవి వాణీంద్రియము అంటాం మరి పాదేంద్రియము అది గమనా గమనాగమన రూపక్రియకు సాధనమైనటువంటి కాళ్ళు ఆ కాళ్ళే పాదేంద్రియానికి గోళకం అయితే పాదములు చేతులు ఈ ముఖం అనేది ఇంద్రియాలు కావు ఇవి ఇప్పుడు ఎట్లా మనం జ్ఞానేంద్రియాలని చెప్పుకున్నట్టు ఈ ముఖం అనేది ఇంద్రియం కాదు ముఖంలో ఇంద్రియం ఉంటుంది ఏ ఇంద్రియం వాగేంద్రియం అట్లే చేతులు ఉన్నాయి ఇవి పాణి ఇవి ఇంద్రియాలు అంటాము కానీ ఇవి ఇంద్రియాలు కాదు ఈ ఇంద్రియాల్లో ఆదాన ప్రదానం చేయడానికి ఇంద్రియం సూక్ష్మం ఉంటుంది ఎందుకు సూక్ష్మభూతాల కార్యాలు ఇంద్రియాలు ఇంద్రియం సూక్ష్మం ఉంటుంది కర్మేంద్రియం పాణేంద్రియం అట్లే పాదములు నడవడానికి సాధనాలు ఉన్నాయి కానీ పాదములు ఇంద్రియములు కాదు పాదములలో పాదేంద్రియం ఉంటుంది సూక్ష్మంగా అవి గోలకాలు మాత్రమే ఆ ఇంద్రియం ఉండడానికి అట్లే ఉపస్థేంద్రియము గుదేంద్రియం కూడా గోలకం ఇంద్రియాలు సూక్ష్మంగా ఆ వాటి అందు ఉంటాయి అని తెలుసుకోవాలి ఈ విధంగా శ్లోకార్థం తెలుసుకున్నాము ఇప్పుడు టీక చూడండి ముప్పై అంకం చూడండి ఉక్తి చ ఆదానం చ గమనం చ విసర్గ చ ఆనంద ఇది ద్వంద్వ సమాసం అన్నింటిని కలిపి ఒకేసారి చెప్పడమైంది ఉక్కి ఆదాన గమన విసర్గానందాఖ్యా పంచక్రియా ప్రసిద్ధా ఇది శేష శేష అన్నాడు శేష అంటే వాక్యశేష వాక్యశేషం అని తెలుసుకోవాలి వాక్యశేషం అంటే ఏంది టిప్పణం ఉంది చూడండి డెబ్భై మూడవ టిప్పనం ప్రసిద్ధ పదవి శేషడు అక్కడ కేవలం శేష అన్నాడు టీకలో ఆ శేషబ్దము చేత ఏం తెలుసుకోవాలి వాక్యశేషే వాక్య శేషం అని తెలుసుకోవాలి వాక్య శం అంటే అది కూడా తెలియాలి కదా అంటే వాక్య పూర్తికే అర్థం వాక్య పూరణార్థము శేష వాక్యశేష అంటారు ఇక అర్థపూర్తీకే అర్థం అర్థమును పూరించడానికి కూడా వాక్య శేషం అంటారు లేదా అవశేషరహే పథక బాహిర్సే అధిక కథను కన్నాము వాక్యశేష ఇక ఒక విషయం చెప్పినారు ఇంకా అవశిష్టమైన విషయాలు ఉంటాయి కొన్ని చెప్పని ఉంటాయి వాటిని కూడా సంగ్రహ చేసేదానికి కూడా వాక్యశేషం అంటారు తాహీకు అద్యాహార బీ కయ్యాయి చేసుకోవాలంటే చెప్పుని కూడా తెలుసుకోవాలి ఇది వాక్య శం తెలుసుకోవాలి నన్ను కృషి ఆదీనా క్రియాంతరాణి సత్వాత్ కథం పంచ ఇత్యుక్తం ఇది ఆశంఖ్య కృషి ఇది మరి ఎన్నో కర్మలు ఉన్నాయి మన వ్యవహారంలో కృషి వాణిజ్యము సేవాదులు ఏవేవో చేస్తూ ఉంటాము మరి అలాంటప్పుడు కేవలం పంచకర్మలే ఉన్నాయి పంచక్రియలే ఉన్నాయని మరి ఎలా చెప్తున్నారు అని అంటే అవి ఈ పంచక్రియల్లోనే గరణ చేసుకోవాలి ఆది శబ్దం చేత ఇంకా కూడా ఉన్నాయి డెబ్బై నాలుగో టిపణతో ఉత్క్రమణము అంటే కూదన ఎగురుట ధావనము పరిగత్తుట ప్రసారణము చుకోవడం చేతులు చాచుకోవడం మొదలైనటువంటి ఆకుంచను ముడుచుకోవడం అనే క్రియలు కూడా గ్రహించాలి ఇవన్నీ కూడా ఈ ఐదు క్రియల్లోనే వస్తాయి కానీ తాని క్రియాజనకాని ఇంద్రియాని ఇచ్చా ఆహా సరే క్రియలు చెప్పారు కానీ ఆ క్రియలను ఉత్పన్నం చేసేటువంటి సాధనాలు ఏవే ఉన్నాయి కరణాలే ఉన్నాయి అని అంటే పదకొండో శ్లోకం యొక్క పూర్వార్థంలో చెప్పినాడు వాక్ పాణి పాద పాయు పస్త అన్నాడు వాక్ అంటే వాణి ఆది అక్షై త్రీయా జని తాసాం క్రియానాం ఉత్పత్తి భవతి శేష అంటే ఇక మిగతా అన్నీ కూడా మనం తెలుసుకోవాలి వాగేంద్రియము మరియు పానీంద్రియము పాదేంద్రియము ఉపస్థేంద్రియము బుధేంద్రియము ఈ విధంగా తెలుసుకోవాలి అత్రి ఉన్నపూర్వికా క్రియాత్వా ఇత్యాది కార్యలింగక అనుమానం ద్రస్తవ్యం ఇక్కడ కూడా కర్మేంద్రియాలు కూడా ఉన్నాయనే సద్భావం వాటి యొక్క సద్భావంలో ఏమిటి ప్రమాణము అంటే ఇక్కడ కూడా కార్యలింగక అనుమానమే చేసుకోవాలి ఏ విధంగా మనము రూపోపలబ్ధి కర్ణజన్య క్రియాత్వాత్ చిది అని ఏ విధంగా మనం అనుమానం చేస్తున్నామో అట్ల ఇక్కడ కూడా వచన రూప ఏదైతే క్రియ ఉన్నదో ఇది కూడా కర్ణజన్య ఎందుకు క్రియాత్వాత్ చిదిక్రియావత్ అని ఇక్కడ కూడా అదే అనుమానాన్ని అతి దేశం చేసి చెప్పినాడు అదే తెలుసుకోవాలన్నాడు తస్య కర్మేంద్రియ పంచకస్య స్థానాన్ని ఆహా ముఖాది ఇప్పుడు ఆ కర్మేంద్రియాలకు గోలకాలు అవి చెప్పినాడు తత్ కర్మేంద్రియ పంచకం ముఖాది గోలకేశు ఆస్థే ఆది కర చరణం గుద సిష్న చిద్రేత గృహ్యతె ఆది శబ్దం చేత ఏమేమి తెలుసుకోవాలంటే కర అంటే చేతులు చరణం అంటే కాళ్ళు గుధస్థానము మరియు సుష్నేంద్రియం ఇవి కూడా గోలకాలు ఉంటాయి పంచ కర్మేంద్రియాలకు అని అతి దేశం చేసినాడు ఈ విధంగా పదకొండు శ్లోకాలు తెలుసుకున్నాము ఇక మిగతా శ్లోకాలు రేపు తెలుసుకుందాం హరి ఓం తచ్చవతు సహనోనక్స్సు సహవీయం కర్వామహ తేజస్వినధేతమస్సు మా విద్విషావహే ఓ శాంతిషా టి శాంతి